अध्याय मूड़ अजरामरमबुनुगद्राज्यंबुन प्रतिवन्वोर्विजिताखिल शात्रव मुनु गजरीपुबल मुनुरण्यकशिपु गो इतु गोरी मंदराचलद्रोणि किंजनी అందుగాలిను రేల నేల నిలవంబడి ఊర్ధ్వబాహుండై మెన్నుచూచుచూ వాడి మయూఖంబులతోడి ప్రళయకాలుండును బోళే దీర్ఘజటారుుణ ప్రభాజాలబులతోడనివ్వరికిందేరిచూడరాక పరమదారుణం వైన తపంబుసేయూచుండే నిర్జరుళు నిజస్థానంబులనుండిరి అంత అదరి గుంభిని సాద్ర్యై కలగిల్కల్చిదరిన్ సగ్రహసంఘలై దిశలు విచ్ఛిన్నాంతలై మండే వెల్లదరిన్ గుండిలు జంతు సంహతికి ఉగ్రాచారదైతేంద్రమూర్ధిశోద్ధూత సూమహేతి పటలోదత్త ఇట్లు ఇట్లుత్రైలోక్యసంపకరం వైన దైత్యరాజ తపోదహన విజృంభణంబు సైలింపక నిలింపులు నాకంబువిడిచి బ్రహ్మలోకునకుంజని లోకేశరుండైన బ్రహ్మకు వినతులై ఇట్లని విన్నిరి దితికడుకుపమువేమినూలమైతికనమరవతిరతుయ్యది గతి మాకును గతిమాకును దు్యనిధ శాశములేుదేవత్ సంహారమున్ దేవతా దాసోచంను వేదశాస్త్రపదవీ సేపమున్ జాళన జేతునటంసు దుస్హతవ్యావృత్తింబులోకల్పి నిషాచరుండు ప్రతిస్కారింతి పే నీవేరీతిపోబలంబు నజన్ నిర్మాణముంజేసి ీ దేవాధీశూలకంఠె నిక్కుడు శిరి ది విితి భంగి దాని విశ్వపస్ సమాధిమహిసి వే రుక్కవిశ్వావిర్భావకరక్తి మదిలోనత్ నాడీ గాక అదీనుక కాత్ముల జీవాత్ములనిచ్చవంబు కలుగుటంజేసి తపోయోగసమాధిబలంబునందనకనిచ్చు సంపాదింతునని తలంచినాడు అని మరియుట్లనిరిదీయంబగూనున్నతోన్నత మహాబ్రహ్మైకీఠంబు సంస్తవనీయంబగూభూతియున్ విజయమున్ సౌఖ్యంబు సంతోషమున్ భువనశ్రేణికి నిదైత్యుని తపస్ఫూర్తించి ఓ భువనాధీర కవే భువనముల్పూర్ణ ప్రసాదం బునన్ బ్రహ్మదేండుకశిపునకు వరములిచ్చుట అని దేవతల విన్న వించిన స్వయం భూతుండు భగవంతుండు నలుమృగంబుల ప్రోడ భృగుదక్షాదులతోడమందరపర్వతంబునకు వచ్చి అందు నియమయక్తుండును పిపీలి వృత్తమేదో మాంసచర్మరతుండు వల్మీకతృణ వేణుపటల పరిచ్ఛన్నుండు మహా ప్రభావ నిబిడ మహాప్రభావసంపన్నుండునై నీరంధ్రనిబిడనీరదనికర నివిష్టరజబంధుండును భోలి నివసించున్న నిర్జరారాతిచి విరగూపడి నగుచు నిట్లనియేరేంద్రయీక్రియనుగ్రమైనతంబుమున్ चेषि चूपी न वारुलेकुवारुनुलेने नीसम अच्छि नीयभ मुलियासमी की मुत्म कौरुमु कोरीकल ంశవ్రాతములు విలి మేదక్రవ్యరక్తంబుల సంశీర్ణంబులు పట్టినగా శలవిష్టుండ వై వంశ్న్నతృణవళీయమల్మీకందింద్రియభ్రంశంబు ఇంతయులెక నీవు నిలవ బ్రాణం నో ఉత్సుకత్రియ నూరు సంవత్సరముల్ శరీరమున వాయుల నిలుపంగవత్సే ఉత్సవమయ్యదూచి మమునుగ్రతంబునగిల్చితే నే వత్సలెనుయవచ్చితి కోరికలనిచ్చ అనిపలికి వరమచ్చికా పిపీకా భక్షితం వైనరక్షో విభునిదేహం భూమిమండల జలం బులు ప్రోక్షించింద్రుండుకమలాసనకరకమలకమీయకనకమయివ్యామోఘకమండల నిర్గత నిర్మల బిందు నిర్మలనీరధారాబిందుోహ సకలాం సకలాంగుండై తపంబు సాలించి సాంద్రకీచకసాతాదితవామలూరుమ్యంబు వెళువడి మహాప్రభావలసౌందర్యతారుణ్యసతుండును వజ్రసంకాశదేహుండును తప్తవర్ణవర్ణుండునూనై నీరసేన్ధననికరనిర్గతవేం వోళే వేలుంగుసు దివిజానీక విరోధిమృక్యగని వాగ్దేవీ మనూనేతన్ సవిశేషోత్సవ సంవితకు నమత్సంత్రాతకకు సత్తపో నివహాభీష్టవర ప్రదా జగన్ నిర్మాతన్ ధాతకు వివిధ ప్రాణిలఖనమవిద్యానుసంధాకన్ ఇట్లు దైత్యే స్వరుణు దివి నున్న హంసవాహనునకు ధరణీతలంబునదండ ప్రణాం వాచరించి సంతోషబాష్పసలిల సంవధితలకాండీ అంజలి చేసి కంజగర్భునిమీద దృష్టిడి గద్గస్వరంబురట్ల నిస్తుతీంచే సంప్రకాశమున కల్పాంతముననంధకారృతమైన జగమునివ్వడుదనసాశమున విలిగిింపుచు ముడుభంగులరజ సత్వతహితుడగను కల్పిన్సుక్షిన్సడపట ప్రహరిన్సెవ్వడాహేతువగు శోభితుండై స్వయం జ్యోతియ కటవిలసిల్లునివ్వడు విభుతమిరసి సమయమైనమానసప్రాణబుద్ధీంద్రియములతోడనివ్వడుమీమ నడరునట్టి సిదానందమయూనకు మహిత భక్తి నమస్కదింతు నీవు ముఖ్య ప్రాణం బహుటంజేసి ప్రజాపతివి మనోబుద్ధిచిత్తేంద్రియ బులకూనధీశ్వరుండ మహాభూతంబులూనాధారభూతుంండ్రయీ తనూనంగ్రతూలు విస్తరిువు సకలవిద్యాకళలూనీతను సర్వాధకులకు సాధనీయుండ ఆత్మనిష్టాగరిష్ఠులూ ధ్యేయత్మవు కాళమయూండవై జనులకునాయుర్నాశంబుజేయూ మూర్తివి ఆద్యంతరహితుండవు అంతరాత్మ త్రిమూర్తులకుమలైన పరమాత్మ జీవలకంబునకు జీవాత్మవు నీవసర్వును నీవుగానిదిలేశంబును లేదు వ్యక్తుండరమాత్మవై పురాణపురుషుండవై అనంతృవైన నీవు ప్రాణేంద్రియమనోబుద్ధిగణం బులనంగీకరించి పరమేష్ఠిపదవిశేషంలిచి స్థూల శరీరం బులంజేసి ఇంతయు్రపంచిూ భగవంతుండవైననీ కుమ్రొక్యద అని మరియునిట్లనియే కనవారల కోర్కులు నేరుపుతో నిచిమనుపనీ నేరరు కరుణాకరణే గోరిదీ విచ్య దేని గోరికలభవాళి గునినం బువలనాకాశస్థలికుల రేలన్ ఘస్రమూలందము ప్రభల भूरग्राहरक्षो मृगव्यानरादिजंतुकलहव्याशस्त्रि मृत्युवुले जीवनमु लोकाधीच लोकाधीश्पिश